కలిగే చిత్ర నాలుగు వందల పంతొమ్మిది కలిగే మాకిదే కైవల్యసారము ఫలిపట్టి శింభుని చిరుజడలలోజము ఘననీనామే గౌరి నాళికపై పనిగున్న మంత్ర పాఠము అనుగు వాణికి అది చదువుల మొదలిబీజాక్షరము శ్రీవేంకటేశ్వర చేరి నీ దాసుల సేవ నాపాలిటి జీవనము అవిటించి శరణాగతులకును త్రువయనది దేం దోషహర్రము